కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై అవతారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు రామని సేవకుడిదే రణరంగధీరుడు ఆము కొన్న సత్వగల హనుమంతుడు దిమసాన లంక సాధించి ఉంగరము తెచ్చే కామిత ఫలదుడు మితఫలదు హనుమంతుడు జానకీ రమణ చప్త జలధులు లంఘించి ఆనుక సంజీవిదెచ్చి హనుమంతుడు పూని చుక్కలెల్లా మొలపూసలుగా పెరిగి భానుకోటి కాంతితో చొప్పడు హనుమంతుడు ని కరుణ తోడ అనుపమ జయశాలి హనుమంతుడు పనిపోని ఇటమీది బ్రహ్మపట్టమునకు నీయనుమతిగాచుకున్నాడదే హనుమంతుడు